ఎక్కడవోయనో జాతస్మరత్వము ఏమి చేయగలవాడను నేను దిక్కు నీవే హరి నన్ను కాచుటకు దేవదేవా ఇక బోధించవే తిరముగ జన్మాంతరమున సంపాదించిన సుజ్ఞానంబున స్మరించి ఈ పుట్టుగన కడమనే సాధించదనని అంటినా అరయ్య తల్లి గర్భంబున వెడలినయపుడే అన్నీయు మరచితిని ధరలోపలనే విడువక ద్రావిన మురులబాలు నను మంకుజేసెను అంతట నేపెద్ద పెద్ద వెరిగి బుద్ధిరిగి అటు నీ మాయా ప్రపంచమునను చెంతల బహువిధ సృష్టిలో తగిలి చిక్కువడుచునే భ్రమసితిని చింతించినే మరి పెక్కులు చదువుచు చిత్తములో బహు సంశయములబడి అంతటనంతట జరగి జరిగి కడున జ్ఞానము పాలయితిని ముదిసిన పిమ్మట లోభమోహములు ముంచుకొనగ నటు లోలుడ లోలుడనైతి వదలక భూవిపై బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతలు నిజమాయే చదరక అలమేల్మంగ విన్నపము చేకొని శ్రీవేంకటేశ్రతికి తినిక నాచార్యుని ఆనతి ఫలియించెను నా భాగ్యము వలన